కళ లాంటిదే అది కూడా ఒక మానసిక అవస్థ కల ఒక మానసిక నిద్ర కూడా ఒక మానసిక ఈ మూడు నేను కాదు నిష్క్రియోహం మెలకువలోనూ నేనేం చేయడం లేదు కలలోనూ నేనేం చేయడం లేదు గాఢ నిద్రలోనూ నేనేం చేయడం లేదు ఏమండి మేల్కోవడం కూడా ఒక పనే కదా నేను మేల్కోలేదు నిద్రపోవడం కూడా ఒక పనే కదా నేను నిద్రపోలేదు నేను కలగన్నాను కదా కనలేదు ఇక్కడ విరమించేశాడు ఇప్పుడు ఈ విరమణ గురించి చెప్తున్నాడు ఈ విరమణ చేసిన వాడెవడో ఊరకున్నవాడెవడో మొదటి వాడెవడో వాడు ఆహం నేను కలగన్నాను నేను నిద్రపోయాను నేను మేలుకొన్నాను నేను వ్యవహరించాను నేను చూశాను నేను తిన్నాను నేను విన్నాను నేను ఉన్నాను నేను ఉన్నాను అన్నా కూడా వాడు జీవనేను అహంకారం ఉనికిగా ఉన్నది నేను ఉన్నానని అనటం లేదు ఉనికిగా ఉన్నది నేను ఉన్నానని అనటం లేదు అలాంటి ఉనికిగా ఎవరైతే నిలకడ చెందరో స్థిరమయ్యాడు వాడు ఆత్మ ఇప్పుడు వాడికి కూడా ఒక లక్ష్యం వాడు ఏం చెల్లిప్పుడు వాడు కైవల్యాన్ని సాధించాలి అంటే ఆత్మనిష్ఠుడివే కాకుండా కైవల్యాన్ని సాధించడానికి వీలు కావడదు అది సాధ్యం నేను కర్మయోగంలో ఉన్నానండి ఇప్పుడు అర్జెంటుగా మోక్ష సన్యాస చేస్తానండి ఆచరిస్తానండి సాధ్యపడదు ఎందుకని ఆ తెలివి లేవి ఆ పరిణామం లేదు ఆ సాక్షిత్వం లేదు ఆ నిర్ణయం లేదు కాబట్టి మానవ జీవితం అంతా గమనిస్తే తెలివి పరిణామ సాక్షిత్వం నిర్ణయం ఈ నాలుగింటితో ముడిపడి ఉంది ఆ తెలివి ఉండాలి ఆ పరిణామం జరగాలి ఆ సాక్షిత్వం అవ్వాలి నిర్ణయం కూడా కావాలి లక్ష్య నిర్ణయం కూడా కావాలి ఈ నాలుగు అనకూడినప్పుడు మాత్రమే వాటికి జ్ఞానము మోక్షము మోక్ష సన్యాసము అనేవి సాధ్యం అవుతుంది అంటే ఏదైనా సరే చెప్పాలి అంటే దానికి ఏమి ఉండాలి దానికి సంబంధించిన తెలివి ఉండాలి దానికి సంబంధించిన పరిణామం ఉండాలి దానికి సంబంధించిన సాక్షిత్వం ఉండాలి దానికి సంబంధించిన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి సంబంధించిన నిర్ణయం తెలిసి ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా చోట్ల వేదాంతంలో గురి గుర్తు అని వాడుతూ ఉంటాయి గురి గుర్తు అంటే అంటే దానికి సంబంధించిన తెలివి దానికి సంబంధించిన పరిణామం దానికి సంబంధించిన సాక్షిత్వం దానికి సంబంధించినటువంటి లక్ష్యం ఆ లక్ష్యానికి సంబంధించిన నిర్ణయం వీటన్నింటినీ కలిపి ఏమంటారు గురి గుర్తు మీరు ఎవరి దగ్గర అయినా ఒక ఆశ్రమానికి వెళ్ళారు ఒక వేదాంత పాఠం చెప్పేటటువంటి గురువు గారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి కొంతకాలం ఆయనకి సర్వీస్ చేశారు సేవలు చేశారు శుశ్రూషలు చేశారు మానసిక ఆశ్రయంతో చేశారు భ భౌతిక ఆశ్రయంతో చేశారు లేదు ఏదో ఏదో రకంగా వారి యొక్క మన్నన వారి యొక్క చూపు మీ మీద పడేటట్లుగా చేసుకున్నారు మొత్తానికి ఎటా బట్ట ఏదో పూర్వజన్మ సుకృతం ఆ మహానుభావుడు నిన్ను గమనించాడు సరే నాయన ఏటి విషయం అని అడిగేది విషయం అని అడిగింది ఎటా గొట్టా నేను ధరించే మార్గం చెప్పండి సార్ తరించే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి అన్నాడు సార్ ఇప్పటివరకు ఏం చేశావు అన్నారు ఇప్పటివరకు నేను లలితా సహస్రనామం చేశానండి విష్ణు సహస్రనామం చేశానండి నిత్య పూజలు చేశానండి తీర్థయాత్రలు చేశానండి ఇలా తన సదాచారం గురించి అంతా చెప్పుకుంటాడు ఈ సదాచారం గురించి అంతా చెప్తే మరిది బాహ్యమా అంతరికమా అని ప్రశ్న ఇస్తారనమాట ఇప్పటి వరకు చేసినంత ఈ ఆచరణ వలన నీకు తెలివి వచ్చిందా రాలేదా వచ్చింది తెలివి బాహ్యమా అంతరమా ప్రశ్న వేసాడు ఇప్పుడు వరకు నువ్వు చేసిన సదాచారం అంతా లెక్కేద్దాం ఎన్నో వ్రతాలు యజ్ఞాలు యాగాలు తీర్థయాత్రలు దరిసనాలు సర్వత్వ మొత్తం అన్నింటినీ కలిపి మూటగట్టి ఏదైతే ఇదంతా ఆచరించడం వలన నీకేమిటి లభించింది అని అడిగాం అబ్బో ఇవన్నీ చేసిన తెలివి వచ్చిందండి ఈ కర్మంతా చేయాలంటే కర్మకు ఆధారం ఏమిటి తెలివి తెలివి లేకపోతే కర్మ చేయలేడు మానసిక వికలాంగుడు కర్మ చేయగలడా పరిమితమైన కర్మే చేయగల నువ్వు చేసిన పనులన్నీ ఒక మానసిక వికలాంగుడు చేయమంటే చేయగల చేయలేడు అధవా ఒకవేళ చేసిన